మాములుకు వెళ్ళారనుకోండి అక్కడ ఎవళ్ళు ఉంటారు ధనవంతులు ఉంటారు ధనవంతులు వాళ్ళు ఆత్మస్వరూపం తెలుసుంటారా ఉండరు ఏమండి మనకి ఆత్మస్వరూపము తెలియదు అనే అనే ఆ కన్సర్న్ ఆ ఫీలింగ్ ఉంటుందా వాళ్ళకి ఉండదు మీరు దేవాలయానికి వెళ్ళండి క్యూలో నిలబడి ఉంటారు వంద మందో వెయ్యి మందో క్యూలో ఉంటారు అదే పదివేల మంది ఉంటారు మీరు తిరుపతి వెళ్తే ఆ క్యూలో ఉన్నవాళ్ళు ఆత్మస్వరూపం తెలుసుంటారా ఉండరు ఏమండి మనకి ఆత్మస్వరూపం తెలియదు సుమా అనే కన్సర్న్ తోటి ఉంటారా పోనీసి కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలియకుండా నేను ఆత్మవిషయకమైన అజ్ఞానంలో ఉన్నాననే గుర్తింపు లేకుండా ఇది మనిషి యొక్క సంసార దుఃఖానికి మౌలికమైన కారణం సో పరమార్థ దర్శనైనా కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏమిటి నేను అజ్ఞానంలో ఉన్నాను ఈ అజ్ఞానం కారణంగానే నేను దుఃఖాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాను నేను సంసారనే ఉన్నాను అని ఫస్ట్ స్టెప్ అది పరమార్థ దర్శనమేనా తర్వాత నా స్వరూపంలో కర్తృత్వ హోక్తృత్వంలో లేవు చూడండి నాలుగు పురుషార్థాలు ఉన్నాయి నేను ఈ పాఠం ఎలా చెప్తా ఉంటే తెవల్ పాఠం అగ్రెండ్ డౌట్ వస్తుంది నిరస్త ధర్మాధర్మాధ్యక్ష అంచేతనే శాస్త్రాన్ని అంత లోతుగా అధ్యయనం చేయటం కూడా పొరపాటేమో ఇప్పుడు చూడండి నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అర్థము అంటే ధనం ధనం బాహ్యంలో ఉంటుంది కామనా కామము అనే పురుషార్థం భోగము భోగం మనస్సులో ఉంటుంది ధర్మము అనే పురుషార్థం బుద్ధి ఇది ధర్మము ధర్మము అని నిశ్చయ బుద్ధి అది బుద్ధి అని తెలుసు ఉండడం బుద్ధి అన్నీ ఉంటుంది మోక్షము అనే పురుషార్థం ఆత్మస్వరూపంలో ఉంటుంది కాబట్టి ధర్మాధర్మాఖ్య హేతు ధర్మాధర్మములు ఎక్కడుంటాయి బుద్ధి అన్నీ ఉంటాయి అంతఃకరణములన్నీ ఉంటాయి ఎవరు చెప్పాడు నీవు అంతఃకరణం కాదు మహాభూతాన్ని అహంకార బుద్ధి బుద్ధి అవ్యక్తమే బుద్ధి కూడా క్షేత్రంలోనే క్షేత్రజ్ఞని స్వరూపంలోది కాదు ఆత్మస్వరూపంలో భాగం కాదు బుద్ధి అనాత్మ అనాత్మ వర్గంలో ఉంటుంది బుద్ధి కాబట్టి ధర్మాధర్మంలో దేనియంలో ఉంటాయి బుద్ధి ఉంటాయి మీరు బుద్ధి తాదాత్మ్యం వల్ల ధర్మాధర్మాన్ని మీరు ఆలోచించుకోవడం తప్ప అయితే వీడు పరమార్థ దర్శనమైన శుద్ధ చైతన్యమే నా స్వరూపము చైతన్యమునలో తెలియబడే బుద్ధి నా స్వరూపం కాదు అని వాడు తెలుసుకుంటాడు వివేకము వాడికి ధర్మము అధర్మము అనే రెండింటినీ కూడా నిరసిస్తాడు నేను పుణ్యం చేసుకుంటున్నాను అనే భ్రాంతి ఉండదు నాకు పాపం ఉన్నదనే భ్రాంతి ఉంది అటువంటిప్పుడు ఏమవుతుందో తెలుసునండి ధర్మాధర్మాఖ్య ఉత్పత్తి నిమిత్తము నిరస్తమైన ధర్మము అధ నేను పుణ్యం చేసుకున్నాను చేసుకోవాలి పాపం ఉంది పాపం చేశాను అని ఈ రకమైనటువంటి వాసన ఉన్నవాడు ఆ కర్మలను చేయటానికి ప్రవర్తిల్లుతాడు కానీ ఇప్పుడు ఈ వాసనలు నిరసన నిరస్స తిరస్కరింపబడినవి ఎందువల్ల పరమార్థ దర్శనైనా అప్పుడేమవుతుంది చిత్తస్య యా అనుత్పత్తి చిత్తమునందు ఆ వాసనల యొక్క ఉత్పత్తి ఉండదు ఆ చిత్తము సంకల్పరహితంగా శాంతంగా తన స్వరూపం నుండు ఉంటుంది అటువంటి చిత్తము యొక్క వాసనాస్పందనలు లేని స్థితి ఏది కలదో అదే మోక్షము సా మోక్ష అనుత్పత్తి ఈ మోక్షము మీ దగ్గర ఎప్పుడు ఉన్నది సాదా సర్వావస్థాసు సమా నిర్విశేష అద్వయాచ సో మోక్షము అనబడే ఆ అనుత్పత్తి ఉన్నదే అనుత్పత్తి అది ఎప్పుడూ ఉన్నది సర్వదా సర్వాస్థసు ఆత్మ చైతన్యము అది అన్ని అవస్థ మీరు సుఖంగా ఉన్నప్పుడు దుఃఖంగా ఉన్నప్పుడు లేదా జాగ్రత్తనందు స్వప్నమునందు సుశుప్తి ఎందు అన్ని అవస్థల ఎందు ఆ నిర్విశేష చైతన్యము అంటే అన్డిఫరెన్షియేటెడ్ అవేర్ఫుల్ బీయింగ్ అది అన్ని అవస్థల ఎందు సమ అంటూ హెచ్చు తగ్గులే ఉండవు అప్ డౌన్లే ఉండవు సమా నిర్విశేష దాంట్లో ఎట్రిబ్యూట్సే ఉండవు అహం బ్రాహ్మణ అహం క్షత్రియ ఇలాంటివి కానీ అహం పాపి అహం పుణ్యాత్మ అనే విశేషణాలు కానీ సుఖీ దుఃఖి అనే విశేషణాలు కానీ ఏమీ ఏ విశేషణములు దాని ఎందు ఉండవు అద్వయాచ జ్ఞాత జ్ఞేయము అనే ద్వయము కూడా దాని ఎందు ఉండదు అది సహజ స్థితి సహజ స్వరూపము అంటే దీని అభిప్రాయం ఏమిటంటే పరమార్థ దర్శనము దీని తాత్పర్యమేమిటంటే చూడండి దేర్ ఈజ్ సఫరింగ్ నెంబర్ వన్ జీవితంలో దుఃఖము సంసార దుఃఖము గలదు నెంబర్ వన్ ఏమండి ఈ దుఃఖానికి మీరు టాపికల్ కాజెస్ని వెతకడం మానేయాలి మీరు అనుకోవచ్చు స్వామీజీ అస్తమానం జాతకాల గురించి ఏదో చెప్తారో ఆయనకి జాతకములు అంటే వ్యతిరేకము అని మీరు అనుకోవచ్చు అలా అలా అనుకోవచ్చు అనుకునే అవకాశం ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు ఐ మేం బిట్ మోర్ ఎక్స్ప్రెసివ్ దాన్ నార్మల్ కాబట్టి మీరు అలా అనుకునే అవకాశం ఉన్నది కానీ మీకు సత్యం చెప్తున్నా నేను జాతకానికి వ్యతిరేకం కాదు ఐ హమ్ నాట్ అగెనిస్ట్ ద I am హమ్ ఎగ్నెస్ట్ ఐ హమ్ ఎగనెస్ట్ ఐ బిలీఫ్ దట్ వర్క్స్ అగెన్స్ట్ ద్రూత్ మీరు ఆ రకంగా అర్థం చేసుకోవాలి నేను జాతకానికి వ్యతిరేకం కాదు ఎన్ మే బీ ఇన్ ఇట్ మే బి సంప్రూత్ అంటే వ్యావహారిక దశలో సమ్ రిలవెన్స్ టు దట్ ఉంటే ఉండొచ్చు i'm not agreeing with it but uh, as a student of vedanta over emphasis on that it is counter productive and gose a koni a matter osari cheppu udech kada out of love it's a labor of love andu mundu verega anyway coming to the point today, topical causes of suffering dukham undu ante avu tatkalikaina karanalu untayi aa tatkalikaina karanalu toti meeku a miru వాటి వెంట పడకూడదు ఇప్పుడు పిల్లవాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి దుఃఖం అనిపిస్తుంది తప్పేం కాదు అప్పుడు ఇగో వీడు పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యాడు అలా ఎందుకైంది ఏ గ్రహం ఏ దేవత ఏ పుణ్యం ఏ పాపం అలా మొదలుపెట్టారనుకోండి మీరు యూ విల్ నెవర్ రీచ్ ఎనీవే కాబట్టి టాపికల్ కాసెస్ ఆఫ్ సఫరింగ్ ఒకప్పుడు కొద్దిగా ఉప్పో అది అవసరమే చేయి చెందనుకోండి ఓ బ్యాండేడ్ వేసుకోవడం అవసరమే ఎంతో గొప్ప టానికల్ కాజెస్ కూడా చూసుకుంటూ బట్ యు హ్యావ్ టు లుకట్ ది హోల్ ఆఫ్ సఫరింగ్ జీవితంలో ఈ జీవితంలో అన్నీ ఉండి కూడా డబ్బులు లేనప్పుడు మనం అన్కంఫర్టబుల్గానే బతికిం ఇప్పుడు ఎకానమీ బాగా పెరిగింది అందరి దగ్గర డబ్బులు ఆడుతున్నాయి ప్రతివాడి చేతుల్లోనూ డబ్బులు సమృద్ధిగా ఉన్నాయి ఇప్పుడు అయినా మన దుఃఖము మన ఇన్సెక్యూరిటీ అలాగే ఉండిపోయింది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తిండి తిప్పలేక నానా హింస పడేవాళ్ళ గృహస్థ ధర్మాన్ని బట్టి చక్కగా భోజనాలు పొరలు ఒకే నార్లు పళ్ళు ఫలాలు అన్నీ బాగానే భోజనాలు అవి బాగానే చేస్తున్నాం కదా దేనికోసం దుఃఖం సో అన్నీ లేనప్పుడు ఎంత దుఃఖంగా ఉన్నామో అన్నీ ఉంది కూడా అదే దుఃఖం తర్వాత వీళ్ళు ఈ ధనవంతులు దుఃఖంతో జీవిస్తారు చెప్పాను కదా కోట్లకి పడగలు ఎత్తిన వాడు క్రికెట్ టీంకు ఉంటాడు ఉంటే వాడేమో రన్లు చేయడు వికెట్లు తీయడు మార్కులు రావు అప్పుడు వాడు బెంగా ఎవరో ఎవడో సలహా చెప్తాడు ఏమని తలా నా బ్యాట్స్మెన్ వాడు అక్కడ రిటైర్ అయ్యి ఉన్నాడు వాడిని కొనుక్కోను వీళ్ళు వీళ్ళు బ్యాట్స్మెన్ కొనుక్కొచ్చి దీంట్లో పెడతాడు వాడు కొడదామంటే అదేమో రన్స్ రావు వాడేదో డబ్బులు చేసుకుందామని వాడు హడావిలో వాడు ఉన్నాడు దీంట్లో పడిపోతాడు పడిపోయి రాత్రి నిద్ర ఎక్సైట్మెంట్ సో సైకోట్రోపిక్ డ్రగ్స్ నిండితో ఉంటాడు ఇది ఎక్కడుంది శాంతి సుఖం ఎక్కడున్నది కాబట్టి ది ది ఎంటైరిటీ ఆఫ్ సఫరింగ్ సో దుఃఖాలయం అశాశ్వతం అంటాడు శ్రీకృష్ణుడు ఈ జీవితము ఇది అశాశ్వతము దుఃఖమును నిలయము ఉన్నాడు అంటే ఏమిటి టాపికల్ కాజెస్ గురించి మాట్లాడటం లేదు ది ఎంటైరిటీ ఆఫ్ సఫరింగ్ That uh, you have to recognize that. The cognizance of the whole of suffering. Samsara, sagara, dukkha, insecurity, fear. Prata, that insufficiency. So, dhe nanthani kuda cognizcee also unto me. Matta jivutan lo dukkha mento onna do, a dukkha menta kuda manashu lo ne nirmanam otu. Kabathe mundhuga manashu yaka tatwa ne arthan joshkuni. మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అర్థం చేసుకు చూసుకుంటేనే మనము ఈ సంసార దుఃఖాన్ని పరిష్కారం చేయగలుగుతాం కాబట్టి మనస్సు యొక్క చలనము ద్వారానే మనకి దుఃఖం కలుగుతాం మనస్సు యొక్క స్పందన లేని ఆ నిర్విశేష స్థితి మీరు సములు అద్వైయులుగానే ఉండిపోతారు ఆ నిర్విశేష స్థితి మీతోటి ఇప్పుడు ఇక్కడ ఉన్నది మీరు దాన్ని సంపాదించనక్కర్లేదు కొత్తగా నిజానికి మనస్సులో ఉదయిస్తున్నటువంటి స్పందనలు ఆ స్పందనలకి మూలంలో ఉండే వాసనలు వాటన్నిటినీ కూడా పరిశీలించి ఒక్కొక్క స్పందన భయం వేసిందనుకోండి ఈ భయం ఎందుకు వేస్తోంది ఒక కామన వచ్చింది అనుకోండి ఈ కామన ఎందుకు వస్తుంది అని రకంగా స్పందనలని వాసనలను చాలా సునిశ్చితంగా పరిశీలించి వాటి మూల కారణాన్ని కనుగొని వాటిని వాచ్ ద్వారా వాటన్నిటినీ కూడా మీరు వాటికి బలం లేకుండా చేసేసి అవి జారిపోయేట్లా మీరు చేయగలిగితే చిత్తము అనుత్పత్తి అనే స్థితికి కనుక చేరుకున్నట్లయితే మీకు సంసార దుఃఖము ఉండనే ఉంది సమా అద్వయాచ పూర్వమతి అజాతస్యవ చిత్తస్య సర్వస్య అద్వయస్య ఇప్పుడు ఇంట్లో చిన్న రహస్యం ఏమిటంటే మీకు ఆత్మస్వరూపము తెలియక ముందు ఆత్మ సమము అద్వయము తర్వాత సుఖదుఖములకు అతీతము పుణ్యపాపములకు అతీతము అకర్త అభోక్త ఆత్మస్వరూపం తెలియకముందు ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత అంతే మరైతే ఇప్పుడు కొత్తగా సంపాదించింది ఏమిటంటారు ఈ సహజయోగం ద్వారా మీరు కొత్తగా సంపాదించింది ఏమిటి ఏమీ లేదు ఎందుకంటే మీరు ఏ మోక్షాన్ని కోరుతున్నారో ఏ ఆనందాన్ని కోరుతున్నారో అది మీ దగ్గర ఇప్పుడే ఉన్నది మీ స్వరూపమే అంటే అర్థం ఏమిటనమాట దానిని మీరు సంపాదించనక్కరలేదు ఎందుకని ఎందుకంటే మీ స్వరూపమే అది అంటే అది అది మీరు అది అయ్యే ఉన్నారు కాబట్టి దాన్ని కొత్తగా మీరు సంపాదించనక్కర్లేదు మరైతే నేను ఆనందస్వరూపుణ్ణి అయ్యే ఉంటే నాకు ఆనంద స్వరూపం ఎందుకు అనుభవానికి రావట్లేదు అంటే చూడండి ఆనంద స్వరూపము మీకు అనుభవానికి వస్తుంది ఎప్పుడు వస్తుందంటే అది అనుభవానికి వచ్చేందుకు మీరు దానికి ఒక ఛాన్స్ ఇచ్చి ప్రయత్నం చేయాలి ఛాన్స్ ఇవ్వాలి మీరేమో కామనల వెంట ఆనందం బయట ఉందని పరుగులు తీసుకుంటే అది ఎలా అనుభవానికి వస్తుంది మీరేమో మూఢ విశ్వాసాలు పెట్టుకుని భయంతో సతమతమవుతో ఆనందాన్ని కప్పి పెట్టేస్తుంటే అది అనుభవానికి ఎలా వస్తుంది మీరు దేవుడు ఎక్కడున్నాడు అక్కడున్నాడు పరుగులు తీస్తే ఆనందం అనుభవానికి ఎలా వస్తుంది నేను నేను బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి అని తన అన్ని అధ్యారూపాలని వేసుకుని ఒక కల్పిత పరిచ్ఛిన్న వ్యక్తిత్వంతో తాదాత్మ్యాన్ని చెంది బతుకుతూ ఉంటే నేను మూర్ఖుణ్ణి అంటుంటే ఆనంద స్వరూపం పైకి ఎక్కడి నేను పరిచ్ఛిన్నును అంటుంటే దేహము మీద అభిమానం పెట్టుకుంటే ఆనందము అనంతమైన అద్వయమైన ఆనందం పైకల్లా వస్తుంది కాబట్టి మీ స్వరూపం మీకు అనుభవానికి రావాలి అంటే యూ షుడ్ గివ్ ఇట్ ఏ ఛాన్స్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు మార్కెట్లో కనుక్కున్నప్పుడు అలా స్వామికి మీరు మా ఇంటికి ఎప్పుడూ రాని లేదండి అంటే తప్పకుండా వస్తానండి అంటే తప్పకుండా మా ఇంటికి రావాలండి అంటాడు అలాగే వస్తానండి ఈ సీజన్లో మీరు లాస్ట్ సీజన్లో రాలేకపోయారు ఈ సీజన్లో మీరు వచ్చి తీరాలండి అంటాడు అలాగే తప్పకుండా వస్తానండి అంతే ఇది అంతకు ప్రోగ్రెస్ అవ్వదు రేపు మధ్యాహ్నం మీరు వస్తారా ఆయన అడగడు ఈ యాత్రలో నడుస్తూ నేను చెప్తారు నేను మీరు పనిచేయండి మీరు ఫోన్ చేయండి దయచేసి మీరు ఫోన్ చేసి క్యాలెండర్ ఎదురకుండా పెట్టుకోండి ఫోన్ చేయండి నేను మీకు డేట్ ఇస్తా క్యాలెండర్ ఎదురకుండా పెట్టి డేట్ ఇస్తా ఆ రోజు నేను వస్తాను ఇంటికి అంటే ఆయన ఫోన్ చేయడం మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ కనుక స్వామీజీ మీరు ఈసారి తప్పకుండా వస్తానండి కాబట్టి ఆత్మానందము అనుభవానికి రావాలంటే యుద్వ్ ఏ ఛాన్స్ దానికి మీరు ఛాన్స్ ఇస్తే అది అనుభవానికి వస్తుంది మీరు దాన్ని పట్టుకోక్కర్లా అదే మిమ్మల్ని పట్టుకుంటుంది కానీ ఒక కండిషన్ ఏమిటంటే అసత్యము ఎడల మీకున్న అభినివేశం ఏదైతే గలదో దానిని విడిచిపెట్టాల్సి ఉంటుంది అప్పుడు మీరు అసత్యాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో అప్పుడు సత్యము ఆత్మ చైతన్యము అది చక్కగా వేగంగా ఆలస్యమేమి లేకుండా విలంబం లేకుండా చక్కగా ప్రకాశిస్తుంది మీరు ఆత్మస్వరూప నిష్ఠులై ఉండిపోతారు సో ఎటొచ్చి నేను కర్తను ఇది చేశాను అది చేశాను మరొకటి చేస్తాను ఇది చేస్తాను అని తన గురించి కర్తృత్వ భావన అజ్ఞానకల్పితమైన కర్తృత్వ భావన ఏదైతే కలదో అది ఊహించుకోవడం మానేయాలి నేను కర్తను అన్నది కేవలము ఊహాజనితము అడ్లు వాస్తవం ఏమీ లేదు ఆత్మచైతన్యమునందు కర్తృత్వం ఉండదు ఆ ఊహని తిరస్కరించాలి తర్వాత నేను హం బ్రాహ్మణ అహం క్షత్రియ అని తన ఎందు తాను పరిచ్ఛేదములను ఆరోపించుకున్న మానివేయాలి తర్వాత మీరు అర్థం చేసుకోవాలి జగత్ ఒకటి ఉంది దాంట్లో నేను వచ్చి నేను పోతున్నాను నేను పుట్టాను నేను గిట్టుతానని కాకుండా నేను పుట్టలేదు నేను గిట్టబోను జగత్తులోకి నేను రాను నేను పోను జగత్త నేను తెలివి తెచ్చుకున్నప్పుడు నా తెలివిలో ప్రకాశిస్తుంది నేను నిద్రపోయినప్పుడు నా తెలివిలో విలీనం అయిపోతుంది జగత్త అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటారో అప్పుడు పూర్ణమైన ఆనంద స్వరూపము ప్రేమరూపంగా అభివ్యక్తమవుతుంది అప్పుడు ఆ ప్రేమ ఎందు ఆనందమునందు ఛాయిస్ ఉండదు ఛాయిస్ అంటే నేను వీడిని ప్రేమిస్తాను వీడిని నాకు సంబంధం లేదు వీడు నావాడు వీడిని ప్రేమిస్తాను అలాంటి ఛాయిస్ లేవుండవు వర్షం పడ్డప్పుడు మేఘము అది నిండుకుండలా ఉంటుంది అది రెండు ఇట్ రెడీ టు రెయిన్ ఇట్ రెయిన్స్ దక్షన్ అక్కడ ఎవరున్నారు ఎవరికి వర్షం వస్తుంది ఎవరికి రావట్లేదు ఇన్ని ఛాయిస్ లే ఉండవు ఆ రకంగా ఆ ఆనందము అది ప్రకటన అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒక ఛాన్స్ ఇచ్చినట్లయితే మనకు అది ఉదయిస్తుంది సో తర్వాత ఈ ప్రేమ అనేది ఆనందము ప్రేమ అనేది సంసార ఆసక్తి కాదు ఇది విషయాసక్తి కాదు సో తర్వాత విషయాసక్తి అంటే సెలెక్టివ్గా కొన్ని విషయాలను మాత్రమే వీడు ఇష్టపడతాడు అలా కాకుండా ఆత్మానందం అనేది సెలక్షనే ఉండదు సర్వమును ప్రేమించేటువంటి లక్షణం ఉంటుంది ఇది ఎలాగంటే నాకు గులాబీలంటే ఇష్టము అన్నట్టుగా ఉండదు గులాబీలు అంటే ఇష్టమంటే వాటి చాలా సెలెక్టివ్ ఛాయిస్ అది విషయాసక్తి తప్ప మరొకటి కాదు గులాబీలంటే ఇష్టం అనేది ఏమీ కాదు సర్వ ప్రకృతి అంతా కూడా నాకు ఇష్టమే సకల పక్షుల నాకు ప్రేమయ్యే సకల మానవుల ఎందు ప్రేమయ్యే చెట్లన్నిటి ఎందు ప్రేమ పువ్వులన్నిటి ఎందు ప్రేమ సెలెక్టివ్గా ఏదీ ఉండదు అటువంటి పూర్ణ ఆత్మస్వరూపము దాన్ని ఆవిష్కరించ చేసుకునుక అది అది మన స్వరూపమే అయి ఉన్నది పూర్వమై అనుత్పన్న కొత్తగా ఏమీ కాదు యస్మాత్ రాగపీ విజ్ఞానాత్ దృశ్యం తద్వయన్మ తస్మాజాత సమా అద్వై అనుత్పత్తి తస్మాత్ ప్రాగపవిజ్ఞానాదృశ్యం తద్వయన్మ శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి అజాత్యవస్ చిత్తదృశ్యం హి త సర్వాస్థాస్వితిబింబస్ బింబల్పబ్రహ్మూపేహ పూర్వమే అజాత అనుత్పన్న చిత్త అద్వయ అంటే ఆత్మసాక్షాత్కారానికి ముందు కూడా చిత్తము అది పరమాత్మే చిత్తమునందు మరైతే ఆత్మసాక్షాత్కారానికి ముందు చిత్తము పరమాత్మ అయితే చిత్తమునందు ఉదయిస్తూ ఉండే వాసనలన్నీ వాటి మాట ఏమిటి వాసనలు అవన్నీ కూడా సినిమా తెర మీద ఉదయించి తప్ప కనబడివే తప్ప అభాస రూపములే కానీ యథార్థములు కావు అజాత్యవ సర్వస్య చిత్తదృశ్యం హి ఓకే సో చిత్తదృశ్యం హి త రాగపి విజ్ఞానాదృశ్యం తద్వయం జన్మచేస్తు కొంచెం ఇటు పూర్వమీ అజాతస్పన్న చిత్త అద్వయస్ అర్థప విజ్ఞానా చిత్తదృశ్యంతే ఓకే నో ఐ గాట్ ఇట్ ఇప్పుడు చూడండి రాగపి విజ్ఞానాత్ విజ్ఞానము అంటే ఆత్మసాక్షాత్కారము ఆత్మసాక్షాత్కారము అంటే ఏమిటి జ్ఞాత జ్ఞేయము అనే ద్వయము కల్పితము అది కేవలము చిత్తమునందు భాషించేది మాత్రమే అంటే చిత్తము యొక్క స్పందనయే జ్ఞేయముగా చిత్తము యొక్క మరి యొక్క స్పందనయే జ్ఞాతగా భాషిస్తోంది మీరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ఏమిటండి చిత్తము యొక్క స్పందన సబ్జెక్ట్ ఏమిటి అది కూడా చిత్తము యొక్క స్పందనే కాబట్టి ఈ ఈ ఆత్మసాక్షాత్కారానికి ముందు ముందు ఉన్నటువంటి ద్వయము అంటే జ్ఞాతా జ్ఞేయము అనే ద్వయము తర్వాత పుట్టుక జన్మ నేను పుట్టాను అని వీడు నేను పుట్టాను అంటాడు దేవలోకంలో పుట్టాను మనుష్యలోకంలో పుట్టాను ఈ సర్వము కూడా విజ్ఞానాత్ ప్రాకపి ఆత్మసా ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత జ్ఞాతాజ్ఞేయము ఏమిటవుతాయండి కేవలము చిత్తము నందలే ఆభాష మాత్రమే పుట్టుకా మరణము ఏమిటి కేవలము చిత్తము నుండి ఆభాస మాత్రమే ఎప్పుడు ఆత్మసాక్షాత్కారం తర్వాత ఆత్మసాక్షాత్కారానికి ముందు ముందేమిటి అప్పుడో అంతే ఆత్మసాక్షాత్కారానికి ముందు జ్ఞాతాజ్ఞేయము అనే ద్వయము అదేమిటది చిత్తము యొక్క ఆభాష మాత్రమే పుట్టుకా మరణము అదేమిటి అచిత్తము యొక్క ఆభాష మాత్రమే వీడికి ఆత్మసాక్షాత్కారం కలిగినా కలగకున్నా संसारमु मिथ्यए चिंत स्पंदनमें ओके तस्तर चित सवय अपत्तिब्तमुयु सर्वस्थल దాని ఎందు కల్పితమైన ఆభాసలన్నిటినీ తీసేస్తే అది పరమాత్మ చైతన్యమే సపోజ్ దాని ఎందు ఆ కల్పితమైన ఆభాసలన్నీ ఉన్నప్పుడు కూడా అది పరమాత్మ చైతన్యమే అంటే ఇక్కడే యోగులకు వేదాంతులకు మౌలికమైన భేదం యోగులకు ఏమిటి పరిస్థితి చిత్తము స్పందిస్తోంది అనుకోండి అంటే సంసారం అనుభవానికి వస్తుంది చిత్తము స్పందించడం మానేస్తే సంసారం విలీనమైపోతుంది సంసారము చిత్తము స్పందించినప్పుడు అనుభవానికి వచ్చే సంసారము అది యథార్థం ఇది యోగం అది సత్యం కాబట్టి ద్రష్టాదృశ్యం సత్యం సంసారం సత్యం సుఖం దుఃఖం సత్యం చిత్తం సత్యం చిత్తం యొక్క స్పందనలు సత్యం కాబట్టి చిత్తాన్ని స్పందించకుండా చేస్తేనే మీకు ఆనందము సుఖము ఉంటుంది చిత్తం స్పందించడం మొదలెడితే మళ్ళీ సంసారం వచ్చేస్తుంది ఓకే ఓకే వేదాంతంలోకినండి ఆత్మసాక్షాత్కారం తరువాత ఏమిటి పరిస్థితి ద్వయము అంటే జ్ఞాతాజ్ఞేయము కేవలము చిత్తదృశ్యం మాత్రమే జన్మామరణము కేవలము చిత్తస్పందన మాత్రమే ఓకే ఆత్మసాక్షాత్కారానికి ముందు అంటే వీడు అజ్ఞానంలో ఉంటాడు అప్పుడు వీడికి ద్వయం అనుభవానికి వస్తుంది పుట్టుగా మరణము అనుభవానికి వస్తాయి అవేమిటి అప్పుడు అవి యథార్థములా యథార్థములు కాదు అప్పుడు కూడా చిత్తము స్పందన మాత్రము ఇంచేతనే కల్పిత బంధము కల్పిత మోక్షము ఇంచేతనే ఇప్పుడు చూడండి కల్పితమైన బంధంలో ఉన్నవాడికి బంధ విముక్తి ఎంభుడు చేయలేడు నిద్రపోతున్నవాడిని నిద్ర లేకచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాడిని నిద్ర మీరేం లేపుతారు మీరు నిద్ర లేపలేరు ఎందుకంటే వాడు లేపడు కల్పి యథార్థమైన బంధంలో ఉన్నవాడికి మీరు విముక్తిని కలిగిస్తారు కానీ కల్పిత బంధంలో ఉన్నవాడికి మీరు విముక్తిని ఎలా కలిగిస్తారు కలిగించలేరు కల్పిత బంధంలో ఉన్నవాడిని విముక్తి చేయలేరు సంసారం అనేది కల్పిత బంధం ఇది మనం కల్పించుకున్న బంధం అని చెప్పి మనమే ఆ కల్పనని విడిచిపెట్టడం ద్వారా మనం విడిచిపెట్టం దీనికి ఉదాహరణ చెప్తారు ఓ మహాత్ముడి దగ్గరకు గృహస్థొచ్చి నాకు వైరాగ్యం నిండా ఉంది నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇంట్లో వాళ్ళే వదిలిపెట్టడం లేదు అని అలా అనిపిస్తుంది కూడా ఇంట్లో వాళ్ళు పట్టుకున్నారు అని అనిపిస్తుంది ఇట్ ఇట్ లైక్ యాడ్ ఇంట్లో వాళ్ళు మన పట్టుకున్నట్టు మనకు అనిపిస్తుంది మనం ఈయన పట్టు కూర్చున్నామని వాళ్ళకు మనం వాళ్ళని పట్టుకున్నామని వాళ్ళకు అనిపిస్తుంది మనం వాళ్ళని కొట్టుకున్నామని మనకు అనిపిస్తుంది అందరికీ అన్నీ అనిపిస్తాయి ఏది సత్యం కాదు సో ఈ గృహస్థ వచ్చి ఈ మహాత్ముడి దగ్గరే సంసారం నన్ను కొట్టుకుందండి నేను విధులు పెట్టేయడానికి సిద్ధమే కానీ అదే నన్ను పట్టుకుంది అంటే మొన్న ఆయన వాకింగ్కి తీసుకెళ్తాడు కదా నాతో పాటు వాక్ వాకింగ్ మధ్యలో అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఈ మహాత్ముడి వీళ్ళు చెట్టుని కదించుకుంటాడు కోగులించుకుంటే ఈ భక్తులు అనుకుంటాడు ఏదో చెట్టుని దండం పెట్టుకుంటున్నాడు ఏదో అనుకుంటాడు కానీ విధులు పెట్టడు అలాగే కోగులించి కూర్చుంటాడు అప్పుడు భక్తులు అడుగుతాడు మహాత్మా ఏం చేస్తున్నారు ఏమిటని అడుగుతాడు ఏం చేయలేటండి ఈ చెట్టు పట్టుకుందండి విధులు లేదు అంటారు అంటే అప్పుడు ఏం చెప్తాడు చెట్టు నిన్ను పట్టుకోవడం కాదండి మీరే కదా చెట్టుని పట్టుకున్నారు అయితే ఇప్పుడు మరి ఇది విడిచిపెట్టడం ఎలాగో మీరు విదిలిపెట్టేస్తే విధులు పెట్టారు ఓకే వదిలిపెట్టేసినట్టు మీ సంసారం కూడా అర్పితే కాబట్టి మనం కల్పిత బంధంలో ఉన్నాం కల్పిత దుఃఖం మనకే ఇప్పుడు కొంతమంది దుఃఖించడానికి అలవాటుకుండా ఉంటారు దుఃఖించేస్తూ ఉంటారు వాళ్ళని ఓదారుద్దాం ఉంటే వాడు ఓదార్చబడ్డడు వాడు ఓదార్పుకి సిద్ధంగా ఉంటే మనం ఏదైనా ఓదార్చచ్చు వాడు ఓదార్చడానికి సిద్ధంగా లేడు అప్పుడు ఇంకేం ఓదార్స్తారు కాబట్టి కల్పిత బంధంలో ఉండి బంధం యథార్థం అనుకునే మీరు హౌ కెన్ యూ మేక్ హిమ్ ఫ్రీ కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే డిజైర్ అండ్ ఫియర్ లేకుండగా సర్వమును చూడడం అభ్యాసం చేస్తే ఆ సర్వము ఆభాసమాత్రమేనని ఆత్మస్వరూపం ఒక్కటే సత్యమని అనుభవానికి వస్తుంది నా పునః కదా కదాచిద్వతి ఇప్పుడు చూడండి చిత్తము విషయములు లేనప్పుడు బ్రహ్మ ఆత్మ విషయములు ఉన్నప్పుడు సంసారము అంటే ఏమిటి ఈ చిత్తము ఒకప్పుడు సంసారం అవుతుంది ఒకప్పుడు ఆత్మ అవుతుంది ఈజ్ దట్ సో నో ఇప్పుడు సినిమా తెర మీద ఒకప్పుడు బొమ్మలు ఉంటాయి ఇంకోప్పుడు బొమ్మలు ఉండవు ఈజ్ ఇట్ లైక్ అలా అనిపిస్తుంది కానీ యథార్థమేమిటి సినిమా తెర మీద బొమ్మలు ఎప్పుడూ లేవు కాదండి సినిమా ఉన్నప్పుడు సినిమా చూస్తున్న అప్పుడు కూడా లేవు సినిమా అయిపోయింది అప్పుడు లేవు సినిమా హాల్కి మీరు సాయంకాలం ఏడు గంటలకు వెళ్ళారనుకోండి కలకల ఆడిపోతూ ఉంటుంది అప్పటి నుంచి రాత్రి ఒంటి గంట దాకా ఆ తెర మీద బొమ్మలే బొమ్మలు బొమ్మలే బొమ్మలే ఒంటి గంటకి తలుపులు దాళాలు వేసుకుని అందరూ పడుకున్న తిరిగిపోతారు ఎవళ్ళదారిన వాళ్ళు పోతారు అప్పుడు ఏముంటుందో ఆ తెర మీద ఏమీ ఉండదు మరి సెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ దాకా తెర మీదే ఉంటుంది అప్పుడు ఏమీ ఉండదు ఉన్నట్టు అనిపించడమే కాబట్టి ఒకప్పుడు చిత్తమునందు సంసారం ఉంటుంది కదాచిత్ భవతి కదాచిత్ నభవతి చిత్తమునందు విషయములు లేనప్పుడు చిత్తం బ్రహ్మవుతుంది కదాచిత్ భవతి విషయాలు వచ్చేస్తే చిత్తం ఇంక ఇప్పుడు బ్రహ్మ కాదు కదాచిత్ నభవతి ఇస్ ఇట్ లైక్ దాట్ నో సర్వదా ఏకరూప కాబట్టి చిత్తము యొక్క స్వరూపము ఆత్మ ఇన్ ద సెన్స్ చిత్తము అన్ని అవస్థల ఎందు ఒకే ఆత్మచైతన్యమై ఉన్నది అంటే వీడు దుఃఖిస్తున్నాడండి వాడు సచ్చిదానంద స్వరూపుడు అవునా కదా ఇంకొకడు సుఖిస్తున్నాడు మరి వాడి మాట ఏమిటి వాడు సచిదానంద స్వరూపం మరి దుఃఖిస్తున్నాడు వాడి మాట ఏమిటి వాడు సచిదానంద స్వరూపం మరైతే వాడు సుఖిస్తున్నప్పుడు సచ్చిదానందమే దుఃఖిస్తున్నప్పుడు సచ్చిదానందమే అయితే మరి సుఖం దుఃఖం ఏమిటి కల్పితం అంత కల్పన అంత మిథ్య వె నైస్ ఐఎమ్ హ్యాపీ సెవెంటీ సెవెన్ లాక్ ఐ బుద్ధ్వా నిమిత్తాం సత్యాం హేతుం పృథగనాప్నువన్ వేతశోకం తామం అభయం పదమశ్ను మంచి శ్లోకం కంటిన్యూటీ ఆఫ్ ది సేమ్ ఐడియా కాబట్టి మనం ఈ శ్లోకాన్ని కూడా బాగా ప్రాగ్రెస్ చేయగలుగుతాం యథోక్యే జన్మనిమిత్తవా అయితే పైన చెప్పినటువంటి యుక్తిని బట్టి పైన చెప్పిన యుక్తి ఏమిటి ఆత్మసాక్షాత్కారానికి ముందు చిత్తమునందు విషయములు వాసనలు బాగా నిండి ఉన్నప్పుడు కూడా ఆ చిత్తము యొక్క యథార్థ స్వరూపము పరమాత్మయే ఆత్మసాక్షాత్కారం తరువాత ఈ చిత్తంలోని వాసనలు స్పందనలు అన్ని మిథ్యాన్ని గ్రహించడమే అదే కదా ఆత్మసాక్షాత్కారం ఆ తర్వాత కూడా చిత్తము యొక్క పరమాత్మయే ఇది న్యాయం యథోక్తేన న్యాయేనా ఈ యుక్తిని బట్టి జన్మనిమిత్తస్య ద్వయస్య అభావాత్ వీడు పుట్టి మరణిస్తాడు పుణ్యాన్ని దేవలోకమని పాపాన్ని నరకమని పుణ్యపాప మిశ్రాన్ని బట్టి మిశ్రమాన్ని భూలోకమని ఇలా పుడుతూ ఉంటాడు విత్తుతూ ఉంటాడు ఈ పుట్టుట విట్టుట అనే ఈ సంసార చక్రం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ద్వయాన్ని బట్టి వచ్చింది జన్మ నిమిత్తస్య ద్వయస్య ద్వైతాన్ని బట్టి వచ్చింది జ్ఞాత జ్ఞేయము జ్ఞేయము జగత్తు జ్ఞాత పరిచ్ఛందుడైన వ్యక్తి ఇది ద్వయం ఈ ద్వయాన్ని బట్టి వచ్చింది ఈ ద్వయమంతా కల్పన వీడు కల్పించి ద్వయం తప్ప అది కాదు కాబట్టి ఈ ద్వయము ద్వయాన్ని బట్టి జన్మ జన్మ జన్మ నిమిత్తస్సు ద్వయస్య ఈ జ్ఞాతాజ్ఞేయము అనేది ఒకే చిత్తము రెండింటిగా ఆభాసరూపంగా కనపడుతోందా లేకపోతే యథార్థంగా ఈ జ్ఞాతాజ్ఞేయము ఉన్నాయా యథార్థంగా లేము చిత్తము యొక్క స్పందన మాత్రమే కల్పితమైన స్పందన వాటిలో ఏమీ యథార్థత లేదు ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో అప్పుడేమవుతుంది అనిమిత్తాం బుద్ధ్వా ఇప్పుడు శ్లోకం అనిమిత్తాం బుద్ధ్వా సత్యాం అనిమిత్తాం బుద్ధ్వా చూడండి నేను ఆత్మస్వరూపుడను నా ఎందు సుఖ దుఃఖములకు నిమిత్తమైన కర్మలు నా స్వరూపంలో లేవు జన్మ మరణములకు నిమిత్తమైన కర్తృత్వ భోక్తృత్వములు నా స్వరూపములో లేవు ఉన్నట్టు కనపడ్డాయి తప్ప వాస్తవంగా లేవు యే సంకల్ప వికల్పములు లేకుంగుట కర్తృత్వభోక్తృత్వములు లేకుంగుట హేతు ఫలములు లేకుంగుట ఇది నా యొక్క స్వరూపము యథార్థమైన స్వరూపము అనిమిత్తాం సత్యాం బుద్ధ్వా దాన్ని వాడు తెలుసుకుని హేతుం పృథక్ అనాత్నువన్ ఇప్పుడు హేతువంటే కర్మ కర్మ ఇది వేరుగా ఉన్నది ఈ కర్మను నేను సంపాదించుకుంటే దేవలోకానికి పోతాను అనుకుంటాడా అనుకో ఈ కర్మ వేరుగా ఉన్నది ఇది నేను చేస్తే పాపం వస్తుంది పాపం వస్తే నరకానికి పోతాను కాబట్టి భయపడతాడా భయపడు కాబట్టి హేతువనేది ఏది కూడా సత్యవస్తువుగా సత్యమైన తత్వంగా ఆత్మ కంటే భిన్నంగా లేనే అయితే లేనిదాని ఉన్నట్లుగా భ్రమపడేవాడు భయపడతాడు ఇప్పుడు దెయ్యమని భయపడుతున్నాడండి వీడు దెయ్యమని భయపడతాడు ఈ దెయ్యం ఎక్కడుంది వీడి చిత్తమును ఉన్నది చిత్తములో దెయ్యము యొక్క భావనను ప్రకాశింపజేసేది ఏది ఆత్మచైతన్యమే కాబట్టి దెయ్యానికి భయపడ్డప్పుడు కూడా ఆ దెయ్యం వీడికంటే వేరుగా లేనే లేదు తనచే తాను దెయ్యాన్ని కల్పించుకుని ఆ దెయ్యాన్ని తానే దర్శించి తనకంటే భిన్నముగా తానే దర్శించి దానికి వీడు భయపడతాడు ఇంకా వీడిని వడువు ఉద్ధరించగలడు ఇప్పుడు దీంట్లో ఒక్క నయా రూపాయలు నయా పైసంత అవుట్వర్డ్ కంట్రిబ్యూషన్ ఏం లేదు అంత వీడికే నిద్రలేస్తాడు దెయ్యము ఈ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చింది అర్ధరాత్రి కూడా ఈ వచ్చింది అంటే దెయ్యానికి కావలసిన సంస్కారాలన్నిటినీ కూడా అలా నింపు పెట్టుకుంటాడు ఒక ఆయన హారతిస్తున్నాడు ఈ హారతిచ్చేది ఉంటుంది కదండి అది ఇలా పొడిగాటి కొమ్ము అది ఉంటుంది హారతిస్తున్నాడు ఆ హారతి ఇచ్చేదానికి ఇలా పాము పడగా ఎందుకండి హారతిచ్చేదానికి చేత్తో పట్టుకునేందుకు కొమ్ము ఉంటే సరిపడుతుంది కదా ఆ కొమ్ముకు పాము పడగ ఎందుకు పెట్టడం అంటే హారతి ఇచ్చినప్పుడు పాము కనపడుతూ పాము అంటే ఏముంటుంది భయం ఉంటుందా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా పాము పాము అంటే భయం ఉంటుంది రాత్రి నిద్రలో కళ్ళు వస్తుంది కళ్ళలో పాము వచ్చి భయపడతాడా కాబట్టి ఈ భయాన్ని వీడి వీడే కనిపించుకుంటాడు కాదు మార్కెట్లో అమ్మారు మార్కెట్లో ఎందుకు అమ్మారు వీడు కొనివాడు ఉన్నాడు కాబట్టి వాడు వీడు కొనం వాడు అమ్మనే ఫ్యాషన్ మారిపోతూ ఉంటాయి ఎందుకని ఇది లేరు ఎక్కడో చూస్తారో చూసి రాక అలా వరసలో పడి అది దృష్టాంతం కాబట్టి అనిమిత్తాం బుద్ధ హేతుం పృథ గణాత్మవ ఇప్పుడు భయహేతు ఏమిటి దృష్టాంతం అందుకోసం ఇచ్చారు భయహేతువు ఏమిటి దెయ్యం దెయ్యం ఎలా ఉంటుంది నేనే దెయ్యమా నాకంటే భిన్నంగా ఉంటుంది నాకంటే భిన్న నేనే అయితే భయమే లేదు భిన్నంగా ఉంటుంది నాకంటే భిన్నంగా ఉన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి వీడే పట్టుకొచ్చాడు ఆప్మువను వీడే పట్టుకొచ్చాడు అనాప్మువన్ ఓ మహాత్ముడు వెళ్తున్నాడు వెళ్తుంటే బ్రహ్మరాక్షసి ఎదుర్కొండ వచ్చింది అడవి దారి చీకటి పడింది ఒంటరిగా ఉన్నాడు బ్రహ్మరాక్షసి ఆ చెట్టు మీద ఉంటుంది బ్రహ్మరాక్షసి ఆ చెట్టు పక్క నుంచి వెళ్తుంటే అది ఎదుర్కొండదు తమరు ఎవరని అడిగారు నేను బ్రహ్మరాక్షసిని అని చెప్పి నా అడ్డంగా నిలబడ్డారు నా మీద ఇంత కృప మీకెందుకు కలిగింది అంటే నేను ఆహారం దొరక ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు నిన్ను తినేయడం కోసం నీ ఎదుర్కొండగా నేను నిలబడి అని బ్రహ్మరాక్షసి చెప్పింది ఓహో అలాగా సరైతే అని కళ్ళు మూసుకు ఓం నమశివాయ నమశివాయ మంత్ర జపం చేసుకుంటున్నాను అప్పుడు ఆ బ్రహ్మయ కళమూస్తున్నావేటి ఏమిటి చేస్తున్నావు అంటే నేను మళ్ళీ కళ్ళు తెరిచి నేను నమశివాయ జపం చేసుకుంటున్నాను ఎలాగ నువ్వు తినేస్తా అన్నావు కదా మరణించే సమయంలో శివుణ్ణి స్మరించుకుంటున్నా అంటే నీకు నేను చంపేస్తానని భయం లేదా అన్నాడు అంటే భయం ఎందుకు ఈ దేహము నా స్వరూపం కానే కాదు మరి నీ స్వరూపం ఏమిటా దేహాన్ని కాబట్టి మరి నీ స్వరూపం ఏమిటి నేను సచ్చిదా ఆత్మ అదేమిటి అదేంటో దేహం ఉన్నదని ఎలా తెలుస్తుంది మనస్సుతో తెలుస్తుందా అవును మరి మనస్సు మనస్సులో ఏ సంకల్పాలు లేనప్పుడు నువ్వు శుద్ధతమైన తెలివిగా ఉన్నావు కదా అదే సత్యత ఆత్మ మరి అయితే నా ఆత్మ నాకు కూడా ఉంది ఆ ఉంది అయితే నా ఆత్మకి నీ ఆత్మకి తేడా తేడా లేదు అని ఈ రకంగా ఆత్మ విచారం అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ఈయన పదాలకి దండం పెట్టి బ్రహ్మనిష్ఠుడై ఆ రాక్షస దేహాన్ని త్యాగం చేసి ఈశ్వరిని పొందుతాడు ఇది కథ ఇప్పుడు బ్రహ్మరాక్షసు కనపడగానే వీడు భయపడ్డాడు అనుకోండి వీడిని తినేసు అది అలాగే బ్రహ్మరాక్షసుగానే ఉండిపోతుంది వీడు భయపడతాడు వీడిని తినేస్తుంది వీడు మళ్ళీ ఇంకో జన్మని పొందుతాడు మీకు అతంతా ఎందుకు చెప్పానంటే పృథక్ అనాత్మని దుఃఖహేతువుని మీరు మీరు సృష్టిస్తారు మీకంటే భిన్నంగా కల్పించుకుంటారు జ్ఞాని ఆ పని చేయకపోతే ఏమిటవుతుందో చూసినా వీత శోకం శోకం దూరంగా పోతుంది శోకం దర్యాప్తునికి రాదు శోకహేతువుని కల్పించుకోకపోతే శోకం ఎందుకు వస్తుంది కొంతమంది ఓ సామెతో ఒకటి ఒక అమ్మగారు చాలా బిజీగా ఉన్నారు ఏం చేస్తున్నారమ్మా అంటే పారబోసుకుని ఎత్తుకుంటున్నాను అని చెప్తారు అంటే పప్పు ఉప్పు ఏదో ఒకటి అయితే ఆవాలు ఆవాలు ఆవాలు పారబోసుకుంటే వాటిని ఎత్తుకోవడం వల్లి గిడ్జెలకు చాలా కష్టం ఇప్పుడు ఎందుకంత కష్టపడిపోతున్నారు ఎవరిని కల్పించారు ఈ కష్టాన్ని ప్రారంభం దేవుడు ఇన్ని పేర్లు చెప్పచ్చు లేదు అలా కాదండి వారపోసుకున్నది మనమే ఎత్తుకునేది మనమే అలాగే దుఃఖాన్ని కల్పించుకునేది మనమే ఆ దుఃఖాన్ని అనుభవించేది మనమే అయితే హేతు పృథ ఘనాత్మవని హేతువుని కల్పించడం మానేస్తుంది దుఃఖ హేతువుని కల్పించడం మానేస్తానండి ఎప్పుడైతే ఇప్పుడు సెల్ ఫోన్ అవతల పారేశానండి నేను కాబట్టి ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తారో చూస్తాను డిస్టర్బ్ చేయలేదు ఐ విల్ ట్రై ఎలా డిస్టర్బ్ చేస్తారు మీరు సెల్ ఫోన్ ఒకటి పెట్టి ఓ నెంబర్ పెట్టి ఆ నెంబర్ ఊళ్ళో వాళ్ళందరికీ ఇచ్చి తర్వాత వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్ చేస్తారు సెల్ ఫోన్ అవతలు పారేయండి చూద్దాం ఎవరు డిస్టర్బ్ చేస్తారో చూద్దాం కాబట్టి ఎప్పుడైతే హేతుం పృథక్ అనాత్మవల్ వేతశోకం వేతశోకం అనే మాట తత్రమోహస్క శోక ఏకత్వం అనుపశ్య చూడండి హేతుం పృథక్ అనాత్మవల్ ఎప్పుడైతే వీడు ద్వైతాన్నే పృథక్ అంటే ద్వైతం ద్వైతాన్ని కల్పించడం మానేస్తాడో అప్పుడే శోకం పోతుంది వేతశోకం తథా అకామం అభయం అకామం అభయం వెరీ ఇంపార్టెంట్ డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ సో అభయం ప్రతిష్టాం ఎందతే అనే ఆత్మ ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని అలా వర్ణించారు అభయం ప్రతిష్టాం ఎందతే ఎస్టు కామాని ఎస్టు కామాని సర్వాణి అని ఇది కూడా బృహదారంలో శ్లోకం అకామం అన్నదానికి శ్లోకం నాకెప్పుడూ ఆ మంత్రం గుర్తుండదు సరళమైన మంత్రం ఎప్పుడు గుర్తుంది అభయం పదముతే అభయం పదం అంటే డిజైర్లెస్నెస్ ఫియర్ ఫియర్లెస్నెస్ అది పదం అది స్వరూపమే తన స్వరూపాన్ని పొందుతాడు అశ్ నుతే పొందును పదం తన స్వరూపమును అశ్ణుతే పొందును సో అంటే ఏమిటి తెలుసునండి ఆత్మస్వరూపము అది మనం మెమొరీ మీద ఆధారపడి ఉండదు అది స్మృతి మీద ఆధారపడి ఉండదు బుద్ధిశక్తి ఇంటెలిజె ఇంటెలెక్ట్ ఇంటెలిజెన్స్ కోషించడం ఏదో అంటారు దాని మీద ఆధారపడి ఉండదు అది మెమొరీలో వచ్చేవన్నీ కూడా అసత్యములు కల్పితము సరే ఒక ఆత్మస్వరూపము ఉన్న సత్యం అది దాంట్లో ఎప్పుడూ మార్పులు చేర్పులు ఉండవు మనస్సులో పుట్టివి పోయి ఇలా ఇప్పుడు అలా పోతూ ఉంటాయి కానీ ఆత్మ చైతన్యము ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది దాంట్లో వికారంలోనేవి ఏమీ ఉండనే ఉండవు కానీ ముందు పుట్టుక మరణము ఆరంభము అంతము అనేవి ఉండవు అది నిత్య నూతనంగా ఉంటుంది ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది మీరు ఆత్మస్వరూపాన్ని చేరుకుని పదమశ్ముటే ఆ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలంటే వెరీ సింపుల్ అభయం అకారము స భయం అనేది ఫియర్లెస్నెస్ and desirelessness ante mari fearlessness and desirelessness of the highest kind desire ante naagidi kaavalane kodika adilekunduta interest in the objects of the world lekunduta expectation of anything of any kind lekunduta desirelessness ante total bland aipothadu anukunta అప్పుడు పూర్ణమైన ఆనందము ప్రేమరూపంగా ప్రకటమవుతుంది హీ కెన్ బ్లెస్ ది ఎంటైర్ క్రియేషన్ బికాజ్ హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వాట్స్ సో ఎవర్ అలాగే ఆ భయం అంటే ఏ రకమైన భయము భవిష్యత్తు గురించి కానీ లేకపోతే ఆరోగ్యం గురించి కానీ జీవితం గురించి కానీ నేను చాలా కాలం జీవిస్తానా జీవించానా అనే ఆయుష్ గురించి కానీ ఇదోపించి జనాలకి అదే ఈ సమస్యలన్నీ ఇప్పటితో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళతోటి సంతాలు పడుతూ ఇంకా లాంగ్ లైఫ్ ఎందుకంటే అనవసరం కదండి వాళ్ళతోటి పడ్డ సంతాలు పడ్డ లాంగ్ లైఫ్ అంటే ఏముంటుంది హాస్పిటల్స్ చుట్టూ ఉండడమే ఉంటుంది లాంగ్ లైఫ్ అంటే డెబ్బై దాటిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం లైఫ్ పెరిగి కొద్ది ఆ ఒక్కొక్క సంవత్సరం డాక్టర్ల చుట్టూ పరుగులు తీయడమే మిగులుతుంది అన్నీ ఓల్డ్ అంబాసిడర్ కార్ ఇంకా దానికి లైఫ్ పెంచటం ఇంకా అవివేకం తప్పిం చేయాలి ఎనివే అటువంటి మృత్యు భయం కూడా లేకుండా నో ఫియర్ వాట్సా ఆఖరికి పెద్ద పులి కనపడిందనుకోండి పెద్ద పులు కూడా ఆత్మయే దేహాన్ని తింటుంది తప్ప ఆత్మస్వరూపాన్ని తినలేదు ఎందుకో తెలిసినా అదే కనుక తనను తనే ఎలా తింటుంది కాబట్టి అట్టర్ ఫియర్లెస్నెస్ ఈ రెండు కనుక ఎవడైతే ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాడో వాడు ఆ స్వరూపంలో చేరుకుంటాడు పదమశ్నుకే ఈ శ్లోకం రేపు పూర్తి చేద్దాం అదే నెక్స్ట్ క్లాస్ లో ఓం పూర్ణమ పూర్ణమిదం ఓర్ణమద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ద్రీకృష్ణాపణ వస్తువు